टित पर युवानं तत्व युवान वर्षिष्टा सदृशिगण आवृत ब्रह्म निष्ठ आचार्येन्द्र करकलित चिन्मुद्रनंद मूर्ति स्वात्मा मुदित वक्षिणाम मूर्ति నేనుగా ఉంటే ఒంటరిగా నేను అనేది కదిలే అవకాశమే లేదు నీవు అతడు ఆమే అది ఇవి చేరినప్పుడే నేను అనవలసి వస్తుంది నేనుగా ఉన్నాననుకోండి నేనని ఎవరితో చెప్తాను కనుక నీవు వచ్చావు గనక త్వం అసి నీవున్నావు గనక అహం అస్మి నేనున్నాను తదస్తి అది ఉంది కాబట్టి అది ఉంది నీవు ఉన్నావు నేను ఉన్నాను త్వమసి అహమస్మి తదస్థి ఇవన్నీ ఎందుకు వస్తూ ఉన్నాయంటే ద్వైతం ఉండడం వల్ల కాబట్టి నీవున్నావు గనక నీతో నాకు సంబంధం ఉంది నీవు లేనప్పుడు నేనుగా ఉన్నాను అలాగే దృశ్యాలున్నప్పుడు నేను చూసేవాడిని దృష్టగా ఉన్నాను దృశ్యాలు లేనప్పుడు నేనుగా ఉన్నాను నేనుగా ఉన్నానే గాని నేనుగా నాకు తెలియడం లేదు నేనున్నాను అవసరం కూడా లేదు భాతి కేవలం భాతి ప్రకాశక స్వరూపంగా ఉంది కాని రెండవది వచ్చినప్పుడు సంబంధం ఏర్పడుతుంది గనక ద్వైతం కాబట్టి సంబంధాలన్నీ ద్వైతంలోనే ఉంటాయి అద్వైతంలో సంబంధి సంబంధాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పరిమిత జీవనం ఉంటుంది పరిమిత జీవనం ఏదైతే ఉంటుందో అది పరిపూర్ణంగా ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి ఏదైతే ఒకటి మరొక దానితో ముడిపడి ఉందో ఈ ముడిపడి ఉన్నది పరిమితంగా ఉంది గనక రెండు పరిమితాలు అవుతాయి పరిమితాలు అయినటువంటివి నశించిపోతాయి కాబట్టి సత్యం అనేటువంటిది రెండు ఉండేటప్పుడు సత్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకుంటే ఏది సత్యం ఏది అసత్యం లేక మిథ్య అన్నప్పుడు ఎస్సైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భసతే కాబట్టి ఏదైతే మిథ్యగా తెలుస్తూ ఉందో మరొక దానిమీద ఆధారపడి ఉందో దానికి ఆధారమైనటువంటిది ఏదో అది సత్యము కాబట్టి ఏదైతే ఆధారపడి ఉందో అది మిథ్య కాబట్టి మిథ్య అనేటువంటిది అసత్కల్పార్థకం భసతే అది అలా భాసిస్తూ ముడిన భాసనశీలం స్వప్రకాశం సత్తా స్ఫూర్తి సత్యం కన్నా అన్యంగా ఉండేది తన సత్తాకి ఎగ్జిస్టెన్స్ తన యొక్క ప్రకాశానికి జ్ఞానానికి నాలెడ్జ్ ఈ రెండింటికి కూడాను మరొక దాని మీద ఆధారపడి ఉంది ఏదైతే సత్యమై ఉందో సత్తాస్ఫూర్తి విషయ పరానపేక్ష పరానపేక్ష మరొక దాని మీద ఆధారపడకుండా కాబట్టి అది స్వత్ సిద్ధండి స్వత సిద్ధం ఇంకొక దాని మీద ఆధారపడి స్వప్రకాశం తనంతటా తానే భాషిస్తూ ఉంది కనుక అది అస్థి భాతి అని తెలుసుకున్నాం అయితే ఇక సంబంధాలు ఏంటి సంబంధాలన్ని మిథ్య సంబంధాలన్ని ఇదంతా ఇప్పటి చూచింది అంటున్నా ఇది ఏకాత్మ ప్రత్యయ సారం ఏకాత్మ ప్రత్యారం కనుక అహం నేను అని ఈ నేను అనేటువంటి జ్ఞానం తుమసి నీవున్నావు అన్నప్పుడు వేరే ఇట్ ఇస్ రిలేటివ్ ప్లీజ్ Therefore, వేర్ ఫర్ యుర్ మై రిలేటివ్ బికాస్ ఇట్స్ రిలేటివ్ నాలెడ్జ్ కనుక నీవు ఉన్నావు గనక నీతో సంబంధాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నాను గనక వ్యవహారికమైనటువంటి జ్ఞానం కానీ నీ మీద ఆధారపడి కాదు ఇప్పుడు నీవు ఉంటే నేనుంటాను నువ్వు లేకపోయినా నేనుంటాను అనుభవాలు ఉన్నాయి అనుభవాలకు ముందు నేనున్నాను అనుభవాలు నాకు కలిగాయి అనుభవాలు పోతాయి నేను ఉంటాను ఇది సత్తా ఇది స్ఫురణ ఓకే విటే సారం ఈ రోజు చూస్తున్నాం కాబట్టి చాలా మందికి ఒక అభిప్రాయం ఉండింది నేను ఇంటివరకు నేను ఎందుకనే ఉండని అని చెప్పలేదు ఏమిటంటే రోజుకు ఒక శ్లోకం చెప్తున్నాడైనా ఎలాబరేట్ గా చెప్పుకుంటూ పోతున్నాడు నిన్న వెళుతూ వెళుతూ అందరు మూడు మిగిలిపోయిన ఉండేది ఒక్కరోజే గంటసేపట్లో చెప్పాలి ఆయన మూడు శ్లోకాలు కాబట్టి ఒక్కొక్క శ్లోకానికి ఈయనకి ఒక్కొక్క రోజు సరిపోలేదు మూడు శ్లోకాలు రేపు కలిపి చెప్పేస్తాడు ఇంకేం చేస్తాం కాబట్టి రేపు జస్టిస్ చేయలేడు అని నాకు మాత్రం ఒకటి తెలుసు టెక్స్ట్ నిన్నటికే అయిపోయింది అని అర్థమవుతుంది దక్షిణామూర్తి స్తోత్రం నిన్నటికి అయిపోయింది కాబట్టి ఏడు శ్లోకాలు ఎప్పుడైతే చూచామో ఏడు శ్లోకాలకు అయిపోయింది మీకు ఇప్పుడు చెప్పవలసింది కూడా చక్కగా మీరు అంటే బాగా మనం మనల్ని మనం సింగారించుకున్న తర్వాత దర్పణం ముందు పోయి నిలబడ్డాం అంత ఇంక లేదు అద్దం ముందు నిలబడితే మన రూపం ఎట్లాగైతే కనపడుతుందో ఈ ఏడు రోజులు ఏదైతే మననం చేశామో ఏదైతే ఇక్కడ శ్రవణం చేశామో శ్రవణాథ్ విధుల శ్రవణాత్ శాస్త్రీయంగా విధి బోధనా విధి సంప్రదాయ గాడిలో నిలబడి మనం ఏదైతే శ్రవణం చేశామో దానిని ఇప్పుడు ఒకసారి అలా చూసుకోవడం బాగుందా లేదా అని వెరిఫికేషన్ సైంటిఫిక్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ వెరిఫికేషన్ సంవాదీకరణం సంవాదీకరణం వెరిఫికేషన్ అది జరుగుతుందని అర్థం అయితే స్వామి మేము వెళ్ళిపోతాం మీరు జస్ట్ రిపీట్ చేస్తారేమో అది ఆ నేను ఇప్పుడు చేయను కాబట్టి దిర్ ఇస్ న్యూ హియర్ ప్లీజ్ ఎందుకంటే రిక్యాప్చ్యులేషన్ స్టేజ్ లో కూడాను మరి ఇదంతా బోధనా విధి ఇదంతా బోధనా విధి అందుకని సింహావలోకనం అంటారు చూసారా అది న్యాయం సింహావలోకన న్యాయం ఇది మామూలుగా అంటూ ఉంటారు అది రికాప్చులేషన్ కాదు అందువల్ల కొన్ని కొన్ని సంస్కృతంలో వచ్చేటువంటి పదాలకు అర్ధాలే ఇంకొక భాషలో చెప్పలేము ఇప్పుడు ఇంగ్లీష్ ఇట్లాంటి వాటిలో కుదరదు నేను చెప్పినంత కూడా మళ్ళీ రికాప్చ్యులేట్ చేస్తున్నానండి నేనంటే దానికి సింహావలోకన న్యాయానికి సంబంధం లేదు ఏమండి ఇప్పటివరకు నేను ఏదైతే చెప్పానో దాన్ని సింహావలోకనంగా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నామని ఏంటది సింహావలోకన న్యాయం అదొక న్యాయం దాంట్లో ఎన్ని ఉన్నాయి అది ఉంది మూడు పదాలది సింహ సింహం అవలోకనం పసి అవలోకనం చూడడం న్యాయం మూడు పదాలు ఉన్నాయి అది కాబట్టి సింహావలోకనం న్యాయం అంటే సింహావలోకన న్యాయం సింహం ఎట్లాగైతే అవలోకిస్తుందో చూస్తుందో అట్లా బట్టి చివరి స్టేజ్ లో సింహావలోకనం సింహం ఎట్లా ఉంటుందో తెలుసా ఏదైనా ఇప్పుడు గేదె పోతుంది అనుకోండి గేదె పోతా ఉంటే తల అందువల్ల కారులో వచ్చేవాడు జాగ్రత్త గాని గేదెను చూస్తే గేదెకి భయమే లేదు ఎన్ని ఎంత హారనిచ్చినా పర్వాలేదు అది అది దాని యొక్క నడక కానీ సింహాన్ని ఒక్కటే చూడండి గజగమనం వేరు మళ్లీ అందుకని మనిషి గనక ఎలా నడుస్తూ ఉంటే మనం అంటాం బా గజ అండి అంటాం గాని సింహ గమనం ఇవన్నీ పదాలు జాగ్రత్తగా అంటే సంస్కృతంలో పదము యొక్క భావాన్ని పదమే చెప్పుకుంటూ పోదు జాగ్రత్తగా చూస్తే చాలు పదాన్ని కనుక జాగ్రత్తగా చూసి అలవాటు కనుక మనిషికి వచ్చిందంటే అద్భుతమైనటువంటి రహస్యాన్ని పదమే వివరించుకుంటూ పోతే ఇది పదార్థ భావాన్ని సంస్కృతంలో ఒక ప్రత్యేకతది కనుక గర్జగమనం కాబట్టి ఏనుగట్లాగైతే నడుస్తూ ఉంటుందో అట్లా గంభీరంగా నడుస్తూ ఉన్నాడండి ఆయన డిగ్నిఫైడ్గా ఉంది వాళ్ళ కానీ సింహం విషయం అనట్లేదు ఇంకా సింహ గర్జన ఉంది కానీ సింహ గమనం లేదు ఓకే గజగమనం సింహ గర్జనం కానీ ఇక్కడ సింహావలోకనం సింహావలోకనం అంటే సింహం నడుస్తూ ఉంటుంది దుచరా దుచరా అసలు సింహం ఏమో సింహం నడిచింది అంటే అలా రెండు అడుగులేస్తారు దుచరా ఇట్లా జరుగుతుంది మళ్లీ ఒక అడుగు వేసిందంటే ఒక అడుగు ఇంకొక అడుగు వేసిందంటే ఇట్లా జరుగుతుంది అట్లా సింహం పోయేది ఇంకా ఏ మృగం అట్లా పోదు ఒక సింహం తప్ప వేసిన ప్రతి అడుగుని ఇట్లా మళ్లీ తిరిగి చూస్తూ ఉంటది ఇట్లా అది భయంతో చూస్తా మనకు తెలీదు ఇది యానిమల్ సైకాలజీ నాకు వెటనరీ సైన్స్ సై నాలెడ్జ్ లేదు అందువల్ల అది ఎందుకు తిరిగి చూస్తుందనేది వేరే విషయం దానిని ఆధారం చేసుకుని మన వాళ్ళ సింహావలోకనం చూచారా మీరు ఇప్పుడు కనుక ఒకసారి వెనక్కి వెళ్లి చూస్తే ఈవినింగ్ క్లాసెస్ గానీ మార్నింగ్ క్లాసెస్ గాని సింహావలోకనం జరగంది ఎప్పుడు చూడండి క్లాసెస్ నేను ఒకటి చెప్తూ ఉంటే మధ్యలో మీరు మర్చిపోతారని మళ్లీ వెనకది వెనకది వెనక అది న్యాయం సింహావలోక న్యాయం పునరుక్తి కాదు సింహావలోకన న్యాయం అంటే ఏదైతే మనం అందిస్తూ అది వాళ్ళకి క్లియర్ గా మనసులో బుద్ధిలో సుస్పష్టంగా నిలవాలి గనక సింహావలోకనం సింహం ఏ విధంగా అయితే నాలుగు వేస్తూ వేస్తూ వెనకది చూస్తుందో కొంత సబ్జెక్ట్ నడిచిన తర్వాత ఇది ఎంతవరకు శ్రోతకు బోధపడింది వక్త ఇచ్చేటువంటి జ్ఞానం స్వృత బుద్ధిలో ఎంత స్థిరంగా నిలిచింది అనేది కూడా వెరిఫై చేసుకోవాల్సిన వాడు వక్తే అందువల్ల ప్రమాణం ఎప్పుడైతే శాస్త్రమైందో ప్లీజ్ మీకు మొన్న కూడా చెప్పాను ఇది మనకు ఇతరులకు తేడా నాతో కలిసి ఆలోచించని జిడ్డుకృష్ణమూర్తికి మనకు తేడా అదే నువ్వు కలిసి ఆలోచించొద్దు మేం చెప్ ఎందుకని దృశ్యంతో హీ పురుష రాగాది గౌరవ శాస్త్రం అతిక్రమంత నీకు తెలిస్తే ఎందుకు వచ్చి కూర్చున్నావు నీకు తెలియకుండా వచ్చి కూర్చున్నప్పుడు నువ్వు నాతో కలిసి గనక ఆలోచించావంటే నీ ఫ్రీక్వెన్సీడ్ నోషన్స్ తప్పింకోటి లేదు ఎప్పుడైతే శాస్త్రం ప్రమాణమైందో అది పాయింట్ ప్రమాణం ప్రమాకరణం ఎప్పుడైతే శాస్త్రం ప్రమాణమైందో నువ్వు ఆలోచించాల్సిన పరిస్థితి లేదు ఎందుకని ప్రమాణం ఉన్న చోట జ్ఞానం కలిగిపోతుంది దర్పణే ముఖ దర్శనవత్ ఆత్మదర్శనం ఫినిష్ ఎప్పుడైతే నువ్వు అర్థం ముందుకు పోయి ख कनपड़ा आपगे शक्ति अदूं मन को गुड लेको ओके अंधत्ते अगर अर्द उत् अभिमुख नि मुखम अंक शक्ति एवं प्रपंच ज्ञाइज हाउ नाले प्लेस आई కనుక ఎప్పుడైతే ప్రమాణం ఉందో ప్రమ కలగాలి ప్రమాకరణం ఇది ప్రమాణం కాబట్టి శాస్త్రం ఎప్పుడైతే ఉందో జ్ఞానం కలిగిపోతుంది మధ్యలో నేను ఆలోచించాననుకోండి నా ఆలోచనలు పోయి చేరిపోతాయి అక్కడ ప్రమాణం ఫలించదు ప్రమాణం ఫలించదు కనుక శాస్త్రం అందేటప్పుడు శ్రోత ఆలోచించడానికి అవకాశం లేదు వక్త చెప్పే విషయం తప్ప తర్వాత ఏమన్నా చేసుకోనండి అది ఆయన విషయం ఓకే కాబట్టి శాస్త్రం అందించడంలో బోధలో మన శాస్త్రంలో ఒక గొప్ప విషయం ఏంటంటే ఉపనిషత్తుల్లో శ్రోత వాడు అంతఃకరణ శుద్ది కలిగి కూర్చోవాలి అంతే తప్ప బోధంతా కూడాను వక్త మీదనే ఆధారపడింది కాబట్టి శ్రోతకి ఏ విధంగా అందించాలి ఒకవేళ శ్రోత డైవర్ట్ అవుతా ఉండడం అనుకోండి మళ్లీ శ్రోతని శాస్త్రం మీదకి తీసుకుని రావాల్సినటువంటి బాధ్యత కూడాను వక్త మీదనే ఉంది కాబట్టి ఏడు శ్లోకాల్లో బాల్యాషు అభిజాగ్రతాదిషు అక్కడికి అయిపోయింది ఇప్పుడు ఇది సింహావలోకన న్యాయం కిందకు వస్తున్నాం వెనక్కి తిరిగి చూడడం కనుక సప్తభి శ్లోకై ఉన్నృహ్య కథ్యే ఈ ఏడు శ్లోకాల్లో సప్తభి శ్లోకై ఉ एडु श्लोक एपाड़ो स्वामी पुनः मल्ली संगृह्य कथ्यते दी संग्रह विचने जरूर प्लीज श्लोक नंबर एश्वशति कार्य कारणतया स्वस्वामी संबंधता शिष्याचार्य तथ स्वप्नी माया तस्मै श्री गुरु आत्मना बेधता स्वनी जाग्रतियेष पुष मस्मैशुमूर्तमीदिणा मूर्त का उन्न रे संबंध సంబంధాలనేవి కల్పితాలు సంబంధాలనేవి కల్పితాలు మాయా కల్పితాలు నిత్యా కల్పితాలు ఎందుకని సంబంధమే కల్పితాం వాస్తవం అయ్యేందుకు అవకాశం లేదు కానీ సత్యం కోసమే మనం ఇక్కడ ఉన్నాం ప్లీజ్ సీనా ఏష పురుష అయం పురుష సహా పురుష ఇది చాలా జాగ్రత్తగా పదం ఆచార్యుల వారి పురయతితి పురుష అంటే ఈ దేహంలో ఉండేవాడని అర్థం ఇక్కడ పురం అంటే ఇది నవద్వారే పురే దేహి కాబట్టి తొమ్మిది రంధ్రాలు కలిగినటువంటి పురం ఇది భగవద్గీత ప్రకారం నవద్వారే పురే దేహి నైవే కురన్న రంధ్రాలు కలిగినటువంటి తొమ్మిది ద్వారాలు కలిగినటువంటి ఒక అందమైనటువంటి సిటీ ఈ దేహం కాబట్టి దీన్ని పూరించిండేటువంటి వాడు పూరయతిథి పురుష అయం పురుష సహ మాయా పరిభ్రామిత మాయయా పరిభ్రమిత ఇత్యర్థహ ఎవడైతే మాయక లోబడి ఉండాడో మాయ చేత ఆవరింపబడి ఉండాడో అటువంటి వాడు ఈ పురంలో ఉండి నేను కేవలం ఈ దేహమి అనేటువంటి భావనతో ఉన్నాడు చూచారా మొన్న చూచామే దేహాత్మవాదులు ప్రాణాత్మవాదులు ఇంద్రియాత్మవాదులు కాబట్టి మనోభోక్తాత్మవాదులు క్షణిక విజ్ఞానాత్మవాదులు శూన్యవాదులు వీళ్ళందరూ కూడా కాబట్టి ఏ విధంగా ఆలోచించిన సంబంధాలతో ఆలోచించేటువంటి వాడు మాయా ఎందుకని సంబంధమే మాయ గనక సత్యంలో రెండవ వస్తువు ఉండేందుకు అవకాశం లేదు ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అది ఏకమే గానీ రెండవది అయ్యేందుకు అవకాశం లేదు రెండవది ఉంటే గానీ సంబంధం ఉండదు సంబంధం ఉంటే గానీ ద్వైతం తెలిసి రాదు ఎక్కడైతే ద్వైతం తెలిసి అక్కడ మిథ్య ఉంది మాయ ఉంది అని మరొక విధంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకని మరొక దాని మీద ఆధారపడింది కనుక మర్చిపోకనేది మాత్రం మిథ్య అంటే లేదు లేదు అని కాదు ఉన్నది కాదు లేనిది కాదు ఉన్నదైతే సత్యమై ఉంటుంది లేనిదైతే అసత్యం కానీ ప్రపంచం కనపడుతుంది దీనికి వ్యవహార యోగ్యత ఉంది వ్యవహార మనుగడ ఉంది ఎప్పుడైతే వ్యవహారం మనుగడ మనకుందో వ్యవహార యోగ్యత ఉంది మీరు ఉండడం నేను చెప్తున్నా మీరు ఉండి చెప్పేటప్పుడు ఇది అసత్యం అవకాశం లేదు కానీ ఇది సత్యం గానిది అసత్యం గానిది దెన్ మిథ్య అంటే మరొక దాని మీద ఆధారపడి ఉంది ఏదైతే సత్యమై ఉందో దాని మీద ఆధారపడి ఇది మిథ్య అంటే కాబట్టి మాయాపరిభ్రామిత అయం పురుష మాయయా పరిభ్రామిత సహ అయం పురుష కాబట్టి మాయచేత మాయచే కప్పబడినటువంటి వాడు మాయచేత ఆవృతమైనటువంటి ఈ పురుషుడు ఈ దేహములో ఉండి నేను కేవలం దేహమే దేహోహం అహం దేహహ ఇది భావ కేవలం నేనే దేహము అని ఎవడైతే అభిప్రాయపడుతూ ఉన్నాడో అట్టివాడు స్వప్నే జాగ్రతి వారీ ఇంపార్టెంట్ విశ్వం పశిశ్వం పశ్చతి ఫస్ట్ విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత ఈ దేహంలో ఉన్నాడో అయం పురుష మాయా పరిభ్రమిత మాయభ్రమిత కాబట్టి మాయ చేత ఆవలింపబడినటువంటి ఈ పురుషుడు స్వప్నే జాగ్రతివా స్వప్నస్థానే జాగ్రతి స్థానే కాబట్టి వాడు మేలుకున్నప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచంలో నిద్రపోయినప్పుడు కలలో ఈ రెండు చోట్ల కూడాను విశ్వం పశ్చతి దీంట్లోనే అర్థమైపోతా కలలో ఒక ప్రపంచం స్వప్న ప్రపంచం ఇక్కడ మరొక ప్రపంచం జాగ్రత్త ప్రపంచం రెండు ప్రపంచాలు లేవు ఎస్ రెండు ప్రపంచాలున్నాయి అయితే ఏదో ఒకటి సత్యమై ఉండాలి అదేదో చెప్పు కానీ ఇవంతా కూడా మీకు నేను డిస్కస్ చేశాను కదా మళ్ళీ ఇక్కడ సింహావలోకం కాబట్టి స్వప్నం ఏమిటో జాగ్రత్త ఏమిటో ఏది సత్యమో రెండు సత్యాలు కావో ఇవన్నీ కూడా మీకు తెలుసు ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే విశ్వం పశ్చతి ఎట్లా చూస్తూ ఉన్నాడు స్వప్నే జాగ్రతి వా స్వప్నంలో ప్రపంచం తెలుస్తుంది నాకు జాగ్రత్త ప్రపంచంలో కూడా మేలుకున్న తర్వాత ప్రపంచం తెలుస్తూ ఉంది విశ్వం పశ్యతి స్వప్ాగ్రతివా విశ్వం పశ్యతి ఎట్లా కార్యకారణత ఇంపార్టెంట్ భేదత పశ్చతి భేదత పశ్యతి కార్యకారణతయా పృథక్ తయ కార్యకారణ దిస్ ఈస్ ది కాజ్ అండ్ దట్ ఈస్ ది ఎఫెక్ట్ కార్యకారణం తయ కార్యకారణతయా పృథక్ తయ తయ అంటే వేరుగా పృథక్ తయ వేరుగా పృథక్ ఇది వేరు ఇది వేరు తధా విశ్వం పశ్చతి ఈ విధంగా చూస్తూ ఉన్నాడు విశ్వాన్ని కాబట్టి జాగ్రత్తలో మనం ఈ విశ్వాన్ని చూచినా ప్లీజ్ స్వప్నంలో మన విశ్వాన్ని చూచినా జాగ్రత్తలో ఏ విశ్వాన్ని అయితే చూస్తున్నామో ఇది నాకన్నా అన్యంగా ఉంది భిన్నంగా ఉంది అనబట్టే మనకు ఇక్కడ అనుభవాలు సంబంధాలు కలుగుతున్నాయి విశ్వంలో ఏ ప్రపంచాన్ని అయితే చూస్తున్నావో స్వప్నే అది కూడాను ఆ ప్రపంచం నాకన్నా అన్యంగా ఉంది అనేటువంటి భావన కలుగుతూ ఉండడం వల్లనే అనుభవాలు కలుగుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అనుభవాలు మనకు కలిగిన స్వప్నానుభవాలు మనకు కలిగిన స్వప్నంలో ఉండేటువంటి ద్రష్ట నేను స్వప్న ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాను జాగ్రత్తలో ఉండేటువంటి ద్రష్ట నేను జాగ్రత్త ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాను ఈ జాగ్రత్త ప్రపంచం నాకు దృశ్యం విశ్వం స్వాప్క ప్రపంచం కూడాను నాకు దృశ్యం ఇక్కడ అక్కడ నేనే ఉన్నాను చూస్తూ ఉన్నాను ఇక్కడ చూచినా భేదమే అక్కడ చూచినా భేదమే పడ్డా చెట్టు ఈ రెండు చోట్ల సత్యం తెలియనలే అభేదర్శన నాస్తి ఓకే ఎట్లా చూస్తున్నాడంటే కార్యకారణత భేదత పశ్చతి ఎలాగూ స్వస్వామి రిలేషన్షిప్ స్వస్వామి నేను స్వామి అంటే స్వామి అంటే ఏంటి ఈశ్వరత్వం సరేనా కాబట్టి నేను స్వామిని ఆయన సేవకుడు భృత్యుడు ఇదొక సంబంధం స్వస్వామి సంబంధత శిష్యాచార్యత సంబంధత ఇది శిష్యుడు గురువు సంబంధాలు ఎట్లా కనుక నేను నేను ఓనర్ అండి ఆయన సర్వెంటు నేను ఆఫీసరు ఆయన నాకు సబార్డినేటు శిష్యాచార్యత ఏవ పితృపుత్రాది ఆత్మనా వేదత ఆత్మన ఏకవస్తుని ఏదైతే అద్వయంగా ఉందో ఏదైతే ఏకంగా ఉందో ఆ వస్తువులో భేదత పశ్చతి భేదాన్ని చూస్తూ ఉన్నాడు ఇది రాలేదా మీకు గతంలో వచ్చిందా ఎక్కడ ఈ ఎనిమిది రోజుల్లో యశ్వంతర్పణ దృశ్యమాన నగరీ తుల్యం ని రాలేదా అదే ఇది సినిమావలోకం కాబట్టి భేదత పశ్చతి కానీ ఇక్కడ ఇంకా మీకు ఏదన్నా డౌట్స్ అంటే ఇది మనన స్థాయి అనుకోవచ్చు డౌట్స్ అంటే క్లారిఫై అయిపోతాయి కాబట్టి స్వస్వామి సంబంధత శిష్యాచార్యత పిత్రు పుత్రాది కాబట్టి ఆయన తండ్రి ఈయన కుమారుడు పితృపుత్ర సంబంధ ఆత్మనా భేద భేదత విశ్వం పశ్చతి ఈ భేదాలన్నీ కూడా ఎక్కడ కనిపిస్తాయి ఉన్న దాంట్లోనే కనిపించాలి ఆ ఉన్నది ఏమిటి ఆత్మ ఒక్కటే తదన్న సర్వం ఇచ్చేతి దాంట్లోనే గోచరిస్తూ ఉన్నాయి ఎవరికి అయం పురుష ఎందుకని ఉన్నది అదైనప్పుడు రెండవది ఎందుకు గోచరిస్తుంది మాయా పరిభ్రామిత మాయ చేత ఆవరించబడి ఉన్నాడు గనక ఇలా కనిపిస్తూ ఇవన్నీ కూడాను సంబంధాలు సంబంధాలు స్వస్వామి సంబంధతహ నేను స్వామిని ఎప్పుడు స్వామివి प्रिपर अंश अंत यदो आस्ति स्वामी अच्छे केवल भुत्युड़ स्वामी अलग अवसर आये सर्वे प्रति दाटे वस्तु स्वामी अने भूस्वामी इदे भूस्वामी अंत परिचार्ना अर्थ का भूमिंदबंधी भूमि उमी भूस्वामी आवा यह स्वामी ये स्वामी ఓకే కాబట్టి స్వామి అనేది ఎప్పుడైతే ఉందో యూ ఓన్ సంథింగ్ దోన్లీ యూ విల్ బి ది స్వామి కాబట్టి ఏదో నీకు ను కలిగి ఉంటావు ఏదో నీ ఏదో ఉంటుంది నీకు సంబంధించి ఉంటుంది అక్కడే నువ్వు స్వామి అవుతావు కాబట్టి ఇదొక సంబంధం శిష్యాచార్యత ఆ భూమి పోయిందనుకోండి ఆయన భూస్వామి కాదు అది దాని అర్థం కనుక శిష్యాచార్యత నేనెవరు స్వామిజీ నువ్వెవరు కష్టం త్వం నా కర్మ ప్రారంభం ఎందుకని గురు అహం గురు ఎందుకు గురుహు నువ్వు నువ్వు ఆత్మయ్యా ఇంత మాకు బోధించావు మళ్లీ నేను గురువు నా ప్రారంధం శిష్యులు ఉన్నారు గనక అంతే శిష్యుడు లేకపోతే అహమేవా శిష్యుడు ఉంటే అహం గురు ఓకే బోధిస్తూ ఉన్నాను గనక గురు భోంచేస్తూ ఉంటే గురువా భోక్త ఇక్కడ వక్త మాస్టర్తో ఉన్నారు కనుక వక్త తింటూ ఉంటే భోక్త కానీ ఆ పని ఈ పని ఎన్నెన్ను జరుగుతూ ఉండినా అహం అశ్మి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇది సత్వ ఇది కేవలం నా మీదనే సెంటర్ అయ్యింది ఇంకొక దాని మీద సంబంధం లేదు సంబంధాలు ఉంటే ఉండొచ్చు పోతే పోవచ్చు శిష్యాచార్యతయ పృథక్ పశ్చతి వేదత పశ్చతి పితృపుత్రాది చూడండి ఎట్లా కాబట్టి నేను స్వామిని అనుకున్నప్పుడు నాకేదో ఉంది భూమి ఉంది ధనం ఉన్నది ఇల్లుంది అది నా లక్షణం కాదు అంటున్నాను నేను అది విశేషం కావచ్చేమో కానీ దిట్స్ ది పాయింట్ మొన్న క్లారిఫై చేసేందు విశేషం కావచ్చు లక్షణం కాదు లక్షణం అంటే ఏంటి అది కూడా నేను ఉంటున్నాను అంటే ఆ పోయినది ఉన్నదాని లక్షణం కాదు క్లియర్ కాబట్టి సత్యం జ్ఞానం అనంతం ఇది నా లక్షణం ఎందుకంటే ఇది ఎప్పుడు పోయేందుకు అవకాశాలు లేదు ఎప్పుడు ఉంది కానీ అవి పోతున్నాయి సంబంధాలు గతంలో ఉన్న సంబంధాలు పోయినాయి తల్లిదండ్రులతో నాకున్నటువంటి సంబంధాలు పోయినాయి వాళ్ళు దూరం అయిపోతాయి ఇప్పుడు కొత్త సంబంధాలు పెట్టుకున్నాను లేనివి అవి కూడా ఒకనాడు ఊడిపోతాయి సంబంధాలు ఏ ఊడినా సరే ఈ ప్రపంచంలో ఎవరితో మనం పెట్టుకున్నా ఒకరోజు వాళ్లైనా మనల్ని వదలాలి లేకపోతే మనమైనా వాళ్ళని వదిలిపెట్టాలి అని వార్య సత్యం సంబంధాలు ఎప్పుడు ఉంటాయి కాబట్టి సంబంధాలన్ని సంధీసేస్తే సమ్యక్ బంధ ఏ సంబంధమైనా బంధమే దీంట్లో అందం లేదు అంత బంధమే అందరం ఎక్కడా లేదు ఎందుకని నీలనే ఉంది అందమంతా సౌందర్య సార సర్వస్వం నీ ఆత్మ గడక తెలిస్తే నీల సౌందర్యం ఉందే గానీ నీకన్నా అన్యంగా ఉండేటువంటి సంబంధాల్లో సౌందర్యం గోచరించేందుకు అవకాశం లేదు కాబట్టి శిష్యాచార్యతయా కాబట్టి గురు శిష్యులు తండ్రి కొడుకులు స్వామి భృత్యుడు ఈ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కార్యకారణతయా భేదత విశ్వం పశ్చతి కార్యకారణాలు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మీకు చెప్పాను నేను కార్యకారణాల గురించి చెప్పాను కాబట్టి నేను ఇప్పుడు కార్యం అంటే మీ కళ ముందు ఏం కనిపిస్తుందో కూడా నాకు తెలుసు కుండ తప్ప ఇంకోటి కనిపించదు కదా ఎందుకని కుండ కార్యం కుండ కార్యం ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ క్లారిఫికేషన్ ఇది కుండ కార్యం సత్యం ఏంటి ఇట్లో మృతి మృతికే తేవ సత్యం కానీ ఇప్పుడు తమాష ఏంటంటే కార్యాలు కారణము కార్యం ఉన్నప్పుడు కొద్దిగా క్రిటికల్గా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ ఈ స్టేజ్ ఇది అక్కడే చెప్పే చాలా కన్ఫ్యూజన్ ఇంత చెప్పిన తర్వాత చెప్పాలి అక్కడ నేను మీకు చెప్పింది ఏంటంటే కారణము కార్యము కార్యం ఏదైతే ఉందో కారణం మీద ఆధారపడి ఉంది గనక ఇది నామరూపాలతో ఉంది గనక ఇది సత్యం కాదు సత్యం కానప్పుడు కుండ కనపడుతూ ఉంది కదా అసత్యం కాదు మరి ఏంటి మిథ్య మిథ్య అంటే ఏంటి మరొక దానిమీద ఆధారపడి ఉంది దేని మీద ఆధారపడి ఉంది మట్టి మీద ఆధారపడి ఉంది కాబట్టి మృత్తికేత్యవ సత్యం వాచారంభణో వికారో నామధ్యేయం మృతికేత్యవ సత్యం కాబట్టి కుండ సత్యం లిసన్ లిసన్ కేర్ఫుల్లీ ప్లీజ్ కుండ సత్యం కాదు మట్టి సత్యం ఎందుకని కుండే ఇంతవరకు మట్టి కుండ ఉంది అస్తే మట్టి కుండ ఉంది అన్నప్పుడు కుండ మధ్యలో వచ్చింది అన్నాను నేను మట్టి కుండ ఉంది మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది పగిలి కుండ తయారు కాకముందు కుండ లేదు కుండ పగిలిన తర్వాత కుండ ఉండబోదు మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది కనుక మధ్యలో తీసేస్తే మట్టి కొండ ఉంది కుండ తీసేస్తే మధ్యలో నుంచి మట్టి ఉంది మృతికైతేవ సత్యం అది కాదు కాబట్టి మట్టి కారణం కుండ కార్యం ఈ రెండు మిథ్య ఇది అక్కడ చెప్పుంటే రెండో రోజు మళ్లీ రారు ఉపన్యాసానికి ఇప్పుడు చెప్పాలి ఇది నా తెలివి కాదు స్వామి ఇచ్చిన అది శాస్త్రం శాస్త్రం ఇస్తుంది ఈ మాట ఇందుకు ఇక్కడ చెప్పాల్సి వస్తుంది కార్యకారణతయా కారణం సత్యం అనుకుంటున్నావు నువ్వు ఎందుకో తెలుసా కార్యము ఎప్పుడైతే మిత్ అయిందో కారణం కూడా మిత్ ఎందుకని కార్యంలో ఏది ఉంటుందో కారణంలో అదే ఉండాలి సేనా ఫర్దర్ ఇప్పుడు మట్టి కుండ తయారైంది బాబు కుండలో ఏముందో మట్టిలో అదే కదా ఉండేది మట్టితో కుండ తయారైనప్పుడు కుండలో ఉండదంతా మట్టి కుండ ఎప్పుడైతే నువ్వు మిత్సే అని కారణం కూడా మిథ్య అయి ఉండాలి ఎందుకని దేని ఇప్పుడు మల్లె చెట్టు నుంచి మల్లెపూ వస్తుంది ఓకే ఆపిల్ చెట్టు నుంచి ఆపిల్ పుప్ప పండే వస్తుంది అంతేగాని జామరమ్మంటే రాదు నాకు గోవా ఫ్రూట్స్ నో రాదు దేని నుండి అదే రావాలి కనుక ఏదైతే వచ్చిందో కార్యం ఈ కార్యంలో ఉండే లక్షణమే కారణంలో ఉంటుంది కారణ కార్యం ఇప్పుడైతే మిథ్య కారణం కూడా మిథ్య ఎగ్జాక్ట్లీ కార్య కార్యకారణాలు మిథ్య స్వామీజీ విన్నదంతా క్యాప్సంది ఈ ఎనిమిది రోజులన్నా తారుమారైంది ఏమి కాలేదు తారు లేదు మారూ లేదు ఉన్నది ఒకటే ఉన్నది ఒక్కటే కాబట్టి మిథ్యా జగత్తులో ఇది మాయా మాయాపరిభ్రమిత మాయలోనే ఈ సంబంధాలు కార్యకారణాలు ఇప్పుడు మట్టి చెబుతున్నది ఏంటంటే ఏ మట్టి నువ్వు కుండక కారణమా నాన్ సెన్స్ నేను మట్టే ఎప్పుడు కొండ ఉన్నప్పుడు కూడా నేనే ఉండేది పిచ్చళ్ళలో అది మట్టి చెప్తున్నది ఇది మృతికా ప్రబోధం నా అర్థమైందే మట్టి చేసే ప్రబోధం ఇది ఏం ప్రబోధం అంటే ఎందుకు నన్ను అనవసరంగా లేని కల్పిస్తా ఉన్నారు కొండ తయారు మట్టి కాదా అవును కుండ తయారైంది ఇప్పుడే ఉంది అక్కడ నేను కుండే ఉందాయా బాబు ఏ నాకు అర్థం కావడం లేదు నీదేంటి మట్టి జ్ఞానంగా ఉంది కాదు నీది మట్టి బుద్ద బుద్ది మట్టి మట్టి బుర్ర ఇది అది చెప్తున్నది నేనేం బాగానే చెప్తున్నా నీది మట్టి బుర్ర ఎందుకని ఉండు కాస్త ఎక్స్పెరిమెంట్ చేస్తాం చెయ్యి ఏం చేస్తావు చెయ్యి కుండ తెచ్చిపెట్ సరేనా లేదా ఫిజికల్ బ్యాలెన్స్ పెట్టి ఓ త్రాసు తీసుకొచ్చి పెట్టి ఈ కుండని పెట్టండి అందులో పెట్టాం వే చేయండి చేసాం ఎంత ఉంది తొమ్మిది వందల గ్రాములుంది కుండ తొమ్మిది గ్రాములు ఉంది ఓకే ఇప్పుడు తీసేవయ్యేదాన్ని తీసేశాం పొడి చేసే చూర్ణం చూర్ణం చేసేదాన్ని బాగా పొడి చేశాం ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి పెట్టు పెట్టాం ఎంత ఉంది తొమ్మిది గ్రాములు కుండెంత తొమ్మిది వందల గ్రాములు మట్టి ఎంత తొమ్మిది గ్రాములు మట్టి ఎంత తొమ్మిది వందల గ్రాములు కుండెంత తొమ్మిది వందల గ్రాములు మట్టి తొమ్మిది వందల గ్రాములు కుండేవి పోయింది పిచ్చిముండ ఇంకెక్కడ ఉంది దిస్ ఈజ్ మ్యాజిక్ దిస్ ఈజ్ మ్యాజిక్ మ్యాజిక్ కంటే ఏంటో తెలుసా లేని దాన్ని చూపెట్టడం కాదు మ్యాజిక్ ఉన్నది లేదని చెప్పండి ఋషి మ్యాజిక్ అంటారు దీన్ని మన ఋషులు చేసిన మ్యాజిక్ ఇదంతా ఏదైతే నీ కనపడుతుందో నేను కూర్చొని పెట్టి ఇదంతా ఉంది అని లాస్ట్ నీ చేతి ఇది ఏమి లేదని చెప్పి పంపించేది దూచారా ఇంతకన్నా మ్యాజిక్ ఎక్కడుంది ప్రపంచంలో లేనిదాన్ని తీసుకుంచి చూపెట్టడం కాదు మ్యాజిక్ ఎందుకని వస్తేవే కదా యాదృశ్యం తనశం ఉన్నది లేదని చెప్పడం ఇది మ్యాజిక్ అంటే అర్థమవుతా ఉంది ఎప్పుడు కాబట్టి కొండ ఏమిగా ఉంది మట్టిగానే ఉంది కొండున్నప్పుడు మట్టి కాబట్టి మట్టి యాక్సెప్ట్ చేయడం లేదు నేనే ఉన్నాను నువ్వు నామం రూపం పెట్టుకున్నావు సార్ అంతకన్నా ఇంకేమి లేదు ఇదంతా తమ మనసులో ఉంది నా మనసులో లేదు నేను కేవలం మృత్తిక మృత్తికే చత్యం కాబట్టి మాయలో కార్యకారణాలు తెలుస్తూ ఉన్నాయి గాని నేను నేనుగానే ఉన్నాను కాబట్టి కార్యకారణతయా భేదత ప్లీజ్ కార్యకారణతయా పృథక్తయా విశ్వం పశ్చతి ఉన్నటువంటి దాన్ని అనేక విధాలుగా మనం చూస్తూ ఉన్నాం అర్థమవుతుందా కాబట్టి పితృ పుత్రాది ఇది చూడండి ఆత్మనాభేదత ఉండే ఆత్మ ఒక్కటే దాంట్లో తండ్రి కొడుకు తండ్రి కొడుకు ఎప్పుడు నేను తండ్రి చెప్పడానికి లేదు పెళ్లి కాకముందు లాండ్రీ ఎక్కడ తండ్రి పెళ్లి కాకముందు అయిన తర్వాత కూడా కాదు వీడు వస్తేనే అర్థమవుతుంది వాడు వచ్చిన తర్వాత వాడు నా కుమారుడు పుత్రహ ఓకే వాడు ఏమిటంటే ఇప్పుడు సంబంధాలు చూడండి ఎట్టుంటాయి వాడికి ఏమి సంబంధం ఇప్పుడు డాడీ మమ్మీ డమ్మి ఈ సంబంధం తప్పి ఇంకేం లేదు అక్కడ తర్వాత వన్ ఇయర్ కి వాడు దట్ ఫెలో ఇప్పుడు అన్నయ్య కూర్చుంటాడు వాడు ఎందుకని ఇంకోటి దిగుతాడు మళ్ళీ గవర్నమెంట్ నేర్పించడానికి అర్థమవుతుంది ఒక్కొక్కరు దిగుతూ ఉంటే వీడియో స్టేటస్ పెరగతా ఉంటది మళ్ళీ ఇంతకుముందు అర్థమవుతుంది ఇప్పుడు వాడేమిటి వాడికి ఇప్పుడు రెండు సంబంధాలు నానా అమ్మ అన్న మళ్లీ మూడో సంవత్సరం ఇంకోటి పుడతారు చూసారా వీరికి ఇంకో సంబంధం పెరగదు తమ్ముడు ఇవన్నీ తయారవుతూ ఉంటాయి మధ్యలో అన్ని తగిలించుకోవడమే ఒక్కొక్కటి వచ్చి తగులుకుంటా ఉంటుంది తగిలించుకోవడం ఒక్కొక్కటి పోతా ఉంటది తొలగించుకోవడం తగిలించుకోవడం తొలగించుకోవడం తగిలించుకోవడం నిత్య संबंध लु मिथ्या कबड़ी विश्व पश्य कार्य कार्यतया सस्वामी संबंधता प्लीज सस्वामी संबंध शिष्याचार्यतया वेदत पश्य पितृपुत्रादी आत्मना वेद स्वने जागृति वेश पुरुष माया पिभ्रमित కాబట్టి ఏదైతే స్వప్నములో నువ్వు చూచిన కార్యకారణాలతో విశ్వములో నువ్వు చూచిన కార్యకారణాలతో ఏదైతే చూస్తూ ఉన్నావో ఇది నీకన్నా అన్యమైనటువంటిది కాదు ఈశ్వరత్వం ఒక్కటే ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇదే పరమాత్మ యొక్క స్వరూపం రెండవ వస్తువు లేదు నెక్స్ట్ బూరం వంశన లోని లోంబర పుమాన్ ఇభాతి मूर्त्यष्ट न किंचन विद्य विमृशता यस् पर विभो तस्म श्री गुरमूर्त न मी दक्षिणा मूर्त काबी कार्यकार नील उन्नति मत भागर्थं चुस्को విశ్వం ఇదిగో ఈ విశ్వం కనపడుతోంది ఏంటి విశ్వం ఇది ఒక అందమైన శ్లోకం ధ్యానాన్ని కూడా బనికి వస్తుంది దక్షిణామూర్తి విషయంలో ఎట్లాగైతే దక్షిణాభిముఖాయశ దక్షిణామూర్తి అది సగుణంగాను దక్షిణశ అమూర్తశ ఈ రెండు నిర్గుణంగాను ఎట్లాగైతే మనం అర్థం చేసుకున్నామో అట్లాగే ఇక్కడ ఈ ప్రపంచం ఏదైతే ఉందో భేదంతో గోచరిస్తున్నా ఇదంతా కూడాను సర్వాత్మ స్వరూపంగా తెలుస్తూ ఉండడం ఎట్లాగో భూరంభాంశన్నలోనిలోబరమహర్నాథోహిమాంశు పుమ భోహో భూమి అంభాంశీ నీరు అనలహ అగ్ని అనిలహ వాయు అంబరం ఆకాశం అహర్నాథ ఇక్కడ ఐదైన పంచభూతాలు అహర్నాథ పగటికి రాజు దినకరుడు దినరాజు సూర్యుడు హిమాంశో రేరాజు నెలరాజు చంద్రుడు పుమాన్ తమరు ఇంతే ఈ ప్రపంచంకేమనుంది అష్టమూర్తి భృతి దేవ పూజనం బ్యూటీ కాబట్టి పంచభూతాలు భూరం బంశ నల్లో నిలోంబరం భూహో అంభసి అనలహ అనిలహ అంబరం ఇవి పంచభూతాలు కాబట్టి భూమి ఉన్నది జలము ఉన్నది అనలహ అనిలహ అనలం సిలం నా జానాతి చాలు అని ఏదైతే అనదో దాని పేరు అనలం అలం ఎరా చాలు అనలం అందుకని కోరికని కామాగ్ని అంటారు చూచారా అగ్ని లక్షణం అది అలం అనేది తెలియదు దానికి అలం న విద్యతే అలం అనేటువంటి తెలీదు చాలు ఎనఫ్ అని అంటుందే మీరు ఎంత చెత్తనా వేస్తూ అగ్ని దగ్ధం చేస్తూ పోతుందే గాని చాలు అని మాత్రం ఎప్పుడు అనదు అది చూడండి అనలం జ్ఞాని లక్షణం ఏంటో తెలుసా అలం ప్రత్యనఫ్ ఇదన్నమాట ఏ జ్ఞానం విన్నా ఏం చేసినా జీవితంలో ఒక దశలో ఎనఫ్ అనిపించిందంటే చాలు ఆ ఒక్క పదం దొరకాలి అలం అలం అది స్థతప్రజ్ఞ లక్షణం కాబట్టి తానే ఆత్మ అయినటువంటి వాడికి అలం ఈ ప్రపంచంలో పొందదగినట్టు రెండవది లేదు గనక త్రకో మోహోకహక మోహాలు ఎక్కడి నుంచి వస్తాయి ఏకత్వం అనుపశత ఉన్న ఒక్కటి తానే ఇది అలం అనలం అలం నవిద్యాలు అనేది తెలియనటువంటిది అగ్ని అనిలహ అనలహ అనిలహ అదేంటది అనలం అలం నవిద్యతే అనిలహ ఆ నిలయతి నిలయం నవిద్యతే ఇది గాలి ఎందుకని ఒక్క చోట నిలవదు అది తమాషా అని లహ నిలయం లేదు ఎప్పుడు తిరుగుతూ ఉండడం చెంచరిస్తూ ఉండడం అందుకని మనసుని గాలితో పోస్తారు గాలి మనసు కాబట్టి గాలి ఎట్లాగైతే ఉంటదో మనసు కూడా అట్లాగే చెల్లిస్తూ ఉంటుంది గనక కాబట్టి భూమి జలము అగ్ని వాయువు అంబరం ఆకాశం అహర్నాదహ కాబట్టి పగటికి రాజు దినకరుడు సూర్యుడు హిమాంశోహో కాబట్టి చల్లని వెన్నెలను గురిపించేటువంటి చంద్రుడు నెలరాజు ఇక్కడ ఏడైని నీవు ఎందుకని నీవన్నీ తెలుస్తూ ఉన్నాయి కనుక సమస్తం తెలుస్తూ అంటే నిన్ను వదిలిపెడితే అంతా ఫిజిక్సేడు ఇప్పుడు ఫిజిక్స్ లో కూడాను లేటెస్ట్ డిస్కవరీస్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నా దీని వల్ల ఒక మంచి పరిణామాలు రావచ్చు పది సంవత్సరాలు కావచ్చు ఇరవై సంవత్సరాలు కావచ్చు ఇంతవరకు భాష్య ప్రపంచాన్ని మనం స్టడీ చేశామే కాని ఫిజిసిస్టులు అందరూ స్టడీ చేసేటువంటి నేను కూడా ఈ ప్రపంచంలో ఉన్నాను కనుక నన్ను ఎక్స్క్లూడ్ చేసి ఈ ప్రపంచాన్ని నేను స్టడీ చేస్తే ఫిజిక్స్ లో పూర్ణత్వం లేదు కాబట్టి నేను కూడా ఏంటి నన్ను కూడా ఇన్క్లూడ్ చేయాలి అది అక్కడికి ట్రూత్ వస్తుంది నన్ను వేరు చేసినప్పుడు ఏదొచ్చినా మిథ్యే ట్రూత్ అనేది ఉంటే అన్ని దాంట్లో ఉండాలి ఏది వేరుగా ఉండేందుకు అవకాశం లేదు ఇట్ ఈస్ ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ థింగ్స్ నాట్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఎనీథింగ్ ఏది వేరుగా ఉండేందుకు అవకాశం లేదు నేనొక్క ఇప్పుడు వేరుగా ఉండే అంతా ఫిజిక్సే నేను ఎంటర్ అయ్యాననుకోండి వేదాంత్ అది పుమాన్ పురుషుడు కాబట్టి ఈ పంచభూతాలు సూర్యుడు చంద్రుడు నేను ఇది చరాచరాత్మకం ఇదం ఇదం చరాచరాత్మకం ఇదం విశ్వం ఆ భాతి చరాచరాత్మకం ఇదం ఇదం జగత్ ఇదం ఆ భాతి ప్రకాశిస్తూ ఇదం ఈ ప్రపంచం తెలుస్తూ ఏ విధంగా ఈ ఎనిమిది దప్ప ఇంకేమీ లేవు భూరం భాషంబరం అహర్నాదహి అష్టమూర్తి స్వరూపం ఈ ఎనిమిది దప్ప మరొకటి లేదు ఇది ఆ భాతి ఈ విధంగా ప్రకాశిస్తూ ఉంది ఎవరు ఇదం జగత్ చరాచరాత్మకం కాబట్టి స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ ప్రపంచం చరించేవి చరించినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాణులు అప్రాణులు అన్ని కూడా కలిపి ఈ ఎనిమిది దప్ప మరొకటి ఉంది అవకాశం లేదు ఇది अक मूर्ति अष्ट रूपए आये स्वरूपमें किंचमृश विवेकिनावेकिनावरकते विवेक उद ఎవరైతే ఆలోచించగలరో ఈ ప్రపంచంలో అటువంటి వాళ్లకు మాత్రం యస్మాత్ పరస్మాత్ విభోహో నాణ్యత్కించిన విద్యతే ఆయనకన్నా అన్యంగా పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో పరమేశ్వరుడు కన్నా రెండవది అన్యంగా ఉండేందుకు ఈ ప్రపంచంలో అవకాశమే లేదు ఏది ఉన్నా మాయిగా గోచరిస్తుంది నా స్వప్నంలో ఎట్లాగైతే మాయా ప్రపంచం నాకు తెలిసి ప్రబోధ సమయే మేలుకున్న తర్వాత ఏ విధంగా అయితే లేదో అట్లాగే విశ్వం దర్పణ నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్చన్న ఆత్మని మాయయా బహిరివో ఉద్భూతం మాయయా బహిరితం కనపడతా ఉంది నా కల కూడా ఉన్నట్టు కనిపించింది వాస్తవానికి కల లేదు నా ఆర్యంలో ఉన్నింది ఆంతర్యంలో ఉన్నటువంటి కలలో కలలో ఉండేటువంటి దృశ్యాలన్నిటి కూడా ద్రష్టగా నేను చూస్తూ ఉన్నా ద్రష్టగా చూస్తూ ఉన్నా కాబట్టి సంబంధాలు ఏర్పడుతూ ఉన్నాయి ద్వైతం తెలుస్తూ ఉన్నది కలలో ప్రబోధ సమయే మేలుకున్న తర్వాత స్వాత్మానం ఏవ అద్వయం రెండు కాలేటువంటి నాలోని ఇవన్నీ కూడా గోచరించాయని ఎట్లాగైతే నాకు తెలుస్తున్నదో జ్ఞాన సమయే జ్ఞానం ఎప్పుడైతే కలుగుతూ ఉందో నేనే పరమాత్మ స్వరూపం అనేటువంటి ఆత్మస్వరూపం అనేటువంటి జ్ఞానం ఎక్కడైతే కలుగుతూ ఉందో అటువంటి చోట విమృశత దానిని గురించి ఆలోచించేటువంటి వారికి దానిని గురించి విచారించేటువంటి వారికి రెండవ వస్తువు గోచరించేందుకు అవకాశం లేదు తస్మై శ్రీ గురుమూర్తయ్య నమయదం శ్రీ దక్షిణామూర్తయ్యే కాబట్టి ఆ స్వరూపమే తన స్వరూపమైనటువంటి గురుమూర్తి అయినటువంటి నమస్కారం నమ ఎందుకని రెండవది అన్యంగా ఉండేందుకు అవకాశమే లేదు గనక జగత్ ఈశీ యుక్త సేవనం అష్టమూర్తి భృత్ జన జగత ఈషధీ యుత సవృతి బుతో దూజన జగత గతంలో ఎప్పుడన్నా చెప్పాను మీకు పర్లేదు బ్లెస్డ్ బుల్లై కాలేజీలో మీకు ఎప్పుడో ఎనిమిది సంవత్సరాల క్రితం ఉపదేశ సారం చెప్పినప్పుడు రమణ మహర్షి ఉపదేశ సారంలో వస్తుంది ఏంటిది జగత ఈషధీహియుక్త సేవన ఈ ప్రపంచం ఏదైతే కనపడుతూ ఉందో ఇది కేవలం పరమాత్మతో కూడింది ఎక్కడా విడిపడి లేదు ఎట్లాగో అష్టమూర్తి భృతు ఎనిమిది మూర్తులుగా నిలుస్తూ ఉంది ఏమిటా ఎనిమిది మూర్తులు ఏక రూపమే ఏకస్వరూపమే కాబట్టి ఆ ఈశ్వరుడు ఎనిమిది రూపాల్లో గోచరిస్తూ ఉన్నాడు విశ్వం విశ్వం ఏమిటవి పంచభూతాలు సూర్యుడు చంద్రుడు అంటే సూర్యుడు ఎందుకు స్వయం ప్రకాశంగా ఉన్నాడని ఆయన చంద్రుడు అన్నప్పుడు శాటలైట్స్ అన్ని దాని కిందకి వస్తాయి ఎందుకంటే సూర్యుడు మీద ఆధారపడి ప్రకాశిస్తూ ఉన్నాడని అని తింకేళ్ళు తారకలు అన్ని కూడా కనుక నేను ఈ అష్టమృతులు ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపమే ఎందుకని పాత్రలు అనేకం ఉండినా అన్నిట్లో ఉన్నది మట్టే మృతికైత్య సత్యం కాబట్టి ఈశ్వరో గురు ఆత్మ ఇది కాబట్టి ఆయన ఈశ్వరుడు ఆయన గురువు నేను తెలుసుకునే శిష్యుణ్ణి ఆత్మ ఇవన్నీ కూడాను మూర్తి భేద విభాగిని మూర్తుల భేదం కాబట్టి ఇది కుండ అది కూజ అది గురువు ఇది మూకుడు అంటూ ఉండవలసిందే గాని వస్తు స్వరూపత అద్వయమేవా కాబట్టి స్వరూపంలో చూస్తే మాత్రం అది ఒకటే ఓన్లీ వన్ వితౌట్ సెకండ్ ईश्वर गुरु की मूर्ति भेद विभाग ने व्योमत व्याप्त दिहाय दक्षिणामूर्त नम इन कंक्लूड नेक्स्ट स्लो अद्रुति सर्वात्म स्फुटीकृत मदं यस्मादमुश्मी स्थे तेनाली श्रवणादर्ध मनना ध्या संतना चेसना सर्वाम विभूतिसह सदी स्वतः सिद्येतुन पर्यटत सर्वात्म सर्व आत्मे इद्व आत्मेव विश्वय वेदम विद विश्व ईश्वरस्वूप वेदम जगत ब्रह्मेद विश्व आत्म वेद विश्वष्द आत्मेव इदं विश्व इदं विश्व इदं जगत् आत्मे अंत यट्टे అంతే ఈ బంగారే ఈ జగత్ అష్టమూర్తులతో గోచరించేటువంటి జగత్ ఏదైతే ఉందో ఇక్కడ అష్టమూర్తులు అన్నామని ఎనిమిది ఉన్న నేను మాత్రం ఇది కేవలం ఒక్కటే రూపాలలో భేదమే గాని వస్తుత స్వరూపత ఏకం ఏవీయం రెండు కానిటువంటిది సర్వాత్మత్వం ఇది స్ఫుటీకృతం ఇదం చక్కగా సుస్పష్టంగా చెప్పబడింది ఇక్కడ యస్మాత్ అముష్ ఈ స్తోత్రములో ఏ దక్షిణామూర్తి స్తోత్రములో సుస్పష్టంగా చెప్పబడింది తేనా అశ్వా కాబట్టి ఏ స్తోత్రంతో అయితే ఇక్కడ మనం దేని చేతనైతే శ్రవణాత్ విధివత్ శ్రవణాత్ తర్ధం మననాథ్ శ్రవణం చేయడం శ్రవణం చేసింది చేశాం కదా అయిపోయింది ఇట్ ఓవర్ ఇంకేం చేయాలి మననం చేయాలి ఇది ఒకటి అర్థం చేసుకోకపోతే డేంజర్ శ్రవణాత్ తదర్థం మననాథ్ ధ్యాన సంకీర్తనా ఏ స్తోత్రాన్ని అయితే బాబు తొమ్మిదో స్తోకం దగ్గరికి అయిపోయింది ఓకే తొమ్మిదో శ్లోకం దగ్గరికి అయిపోయింది ఏడో శ్లోకం దగ్గరికి టెక్స్ట్ అయిపోయింది తరువాత అందంగా దాన్ని సింహావలోకం న్యాయంలో మనం ఎనిమిది తొమ్మిది శ్లోకాలు చూచాం దీన్ని ఫలశ్రుతి అంటారు అసలు అవసరం లేదు అనుకుంటా నేను కాదా ఫలశ్రుతి మీకు తెలియదు ఇప్పుడు దక్షిణాంబ స్తోత్రం ఎక్కువ ఫలశ్రుతి ఏంటో కానీ అయితే శంకరాచార్యులు వారు రాసినప్పుడు అవసరం లేదనేది ఏంటి మీనింగ్లెస్గా కాబట్టి ఆయన ప్రేమ కనపడుతుంది అక్కడ మనకు అర్థమైపోయింది నాకు అనిపిస్తుంది ఈ శ్లోకం నాకు అవసరం లేదు అస్సలు అవసరం లేదు ఎందుకని చెప్పవలసింది అమృతం అంతా ఇచ్చాడు తాగేశమైపోయింది ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ నాయన మీకు అంటే సాధన ఉంది అనుకోండి ఇట్స్ ఓకే అప్ టు దట్ పాయింట్ ఇట్స్ ఓకే తరువాత ఏంటంటే ఆ అమృతం అంతా మనం తాగిన తర్వాత నేను కొద్దిగా రెండు బ్రూ కాఫీ ఇస్తాను అన్నట్టు ఇది కనపడుతుంది మీకు ఇది యోగాల్లో అక్కడ ఇక్కడ తిరగతుంటారో చూసారా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇది జ్ఞానంలో ఉండే ఇంట్రెస్ట్ కాదు ఈ శ్లోకం కానీ ఫలశ్రుతుల్లో తమాషా ఏమిటంటే ఒక్కొక్కసారి ఏ అబ్బాయి నువ్వు ఈ ఈ స్టోరీ చదువు తమాషా ఈ స్టోరీ చదువు పిల్లవాడు చదవాడు అప్పుడు తాత ఏమంటాడంటే నువ్వు కనుక ఇది చదివితే నీకు రూపాయి ఇస్తా ఆయన ఉద్దేశం రూపాయి ఇవ్వడం కాదు వాడు చదవడం బాగా అర్థం చేసు నేను సినిమా తీసుకెళ్తా లేదు అక్కడ తీసుకెళ్ళా లేదు అని అంటే అట్లాగే రిక్షలు దగ్గరకు వస్తున్నాయి ఆయన పిల్లవాడు చదువుతాడని అట్లాంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు కనుక అదే కొద్దిగా అడ్వాస్డ్ స్టేజ్కి వచ్చారు అనుకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకని వాడు ఇరవై నాలుగు కంప్యూటర్ మీద కూర్చొని ఆ పిల్లవాడికి నువ్వేం చెప్పాల్సిన అవసరం లే పిల్లవాడు ఎక్కువ కంప్యూటర్ దగ్గర ఉండడు ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంది కనుక ఇంట్రెస్ట్ లేని వాడికి చిన్నవాడికి ఇవన్నీ చెప్పాలి నాయన నువ్వు కనుక చదివితే ఈ స్టోరీ చదివి గను కనుక సాయంత్రానికి కనుక అలెగ్జాండర్ ద గ్రేట్ అని కనుక నువ్వు కనుక నువ్వు స్టోరీ అంతా నాకు వినిపించేస్తే ఆ తర్వాత నీకు నేను అది కొని పెడతానంటే పిల్లవాడు ఇంకా మొదలు పెడతారు గోదావరి తీరం అందుకు గొప్ప గురువు వృక్షం ఇంకా వాడు చదువుతూ ఉంటారు గోదావరి తీరం అందు గోదావరి తీరం గోదావరి తీరం వదలడు వదిలితేనే సుఖం అర్థమవుతుంది వదిలి చదువుతూ ఉంటాడు ఏదైనా వాడు చదివితేనే ఆయన కొనివ్వాలనుకున్నది కొని ఓకే అట్లాగే ఇక్కడ ఇది ప్రేమ తాతయ్యకి మనవడి మీద మనకు తాత ఎవరు శంకరుడు తప్ప గురువు అయిన తండ్రి అయిన తాత అయిన మనకు కూడా ఒక చిన్న తమాష సర్వాత్మత్వం ఇది స్ఫుటీకృతం ఇదం యస్మాత్ అముష్ ఈ దీంట్లో ఈ స్తోత్రములో స్థవే స్తోత్రే ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో సర్వాత్మత్వం అనేటువంటిది స్పష్టీకరణ సుస్పష్టంగా వివరించబడింది ఎక్కడ సందేహం ఉందని నేను అనుకోవడం లేదు ఇంక దేహం ఉండాల్సిందే అంతే సందేహం మాత్రం లేనం దేహం ఉంటే ఉండేది అట్లా ఉన్నంత సందేహానికి అవకాశం లేకుండా మనం డిస్కస్ చేశాం తేనా అశ్చ శ్రవణాత్ దాన్ని విధి విధివశాత్వణ్ విధివత్ శ్రవణ్ చక్కగా దాన్ని శ్రవణం చేశావు బోధనా విధి టీచింగ్ మెథడ్ తెలిసి ఉండాలి సంప్రదాయం ఆ సంప్రదాయం తెలిసి బోధించే వాళ్ల చేత వింటే జ్ఞానం కలుగుతుంది విధివత్ శ్రవణాత్ తర్వాత తదర్థం మననాథ్ ఏదైతే నువ్వు శ్రవణం చేశావో దాన్ని మననం చేయడం శ్రవణ మనన నిధుధ్యాసాలు ఇక్కడ తప్పు చేస్తారు మననం అంటే ఏంటి ఇప్పటివరకు అన్ని నోషన్స్ మనం తీసేసాము ఈ నోషన్ కూడా మననం అంటే ఏంటంటే స్వామిజీ విన్న దాన్ని బాగా అర్థం కావడానికి ఇంటికెళ్లి మళ్లీ చదవడం లేకపోతే క్యాసెట్ తినడం లేకపోతే మళ్లీ మళ్లీ పునః పునః జ్ఞాపకం చేసుకోవడం ఇది మననం ఇదే కదా అందరు చెప్పేది ఇది అందరు చెప్పి నే మేము చాలా కాలం కొన్ని సంవత్సరాలు దీన్ని మోసుకొని తిరిగాం చిన్నప్పుడు శ్రవణం అంటే వినడం లేదా చదవడం మననం అంటే ఆ విని దాన్ని మళ్ళీ నెమరేసుకోవడం చూడండి అర్థం చేసుకోండి నన్ను నువ్వు శ్రవణం చేసేవే శ్రవణం చేసినప్పుడు నీకు అర్థమయ్యిందా లేదా ప్లీజ్ టెల్ మే శ్రవణం చేసినప్పుడు అర్థమైందా లేదా అర్థం కాలేదు స్వామిజీ మళ్ళీ శ్రవణం చేయాలి మననం ఏం చేసేది అర్థం కాని దాన్ని చెప్పినది గనక అర్థం కాకపోతే దాన్ని మననం చేసేది అర్థమైన దాన్ని మననం చేస్తావా అర్థం కాని దాన్ని మననం చేస్తావా స్వామిజీ అర్థం కాని దాన్ని మననం చేస్తాను దాన్ని వ్యర్థం అంటారు సార్ అర్థమవుతుందా అది స్వామీజీ అర్థమైంది అర్థమైన దాన్ని మననం చేస్తున్నా ఇంకెందుకు మననం చేయడు మీనింగ్ లెస్ కదా నీకు ఒకసారి అర్థమైపోయిన తర్వాత మూడు మూల తొమ్మిది అని ఇంకెందుకు నువ్వు ఊరికే మననం చేయడం నీకు అర్థమైపోయింది కదా రావణాసుడు భార్య మండోదరి తెలిసిపోయింది నీకు ఏం మననం చేస్తావు దాన్ని తెలియని దాన్ని తెలియాలి ఈజ్ ఏం మననం చేస్తావు ఇక నీకు నాలెడ్జ్ ఉంది దాని మీద తెలియని కాబట్టి తెలియని దాన్ని మననం చేయలేదు ఎందుకంటే ఎలాగో తెలియదు కనుక తెలిసిన దాన్ని మననం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చెప్పడం మననం అంటే ఏంటి అర్థరహితంగా చెప్పడమే మననం అర్థం ఇంకేయలేదు కనుక మననం అంటే ఏంటంటే శ్రవణం చేయగానే అది ప్రబోధ సమయే గురువు టీచ్ చేసేటప్పుడే జ్ఞానం రావాలి అంతే ఒకవేళ రాలేదంటే శ్రోతృయోగ్యత లేకుండా ఉండాలి శ్రోతకి రాగద్వేషాలు ఎక్కువై ఉంటే అర్థం కాదు అంతే తప్ప శ్రోతృయోగ్యత గనక ఉంటే శ్రోత గనక అంతకరణ చతుష్టయం శుద్ధి కలిగినటువంటి వాడు అయు అంతకరణ శుద్ధి తనకుంటే గురువు చెప్పగానే జ్ఞానం అర్జునుడు ఏమి మననం చేసుకుని వస్తే భగవద్గీత వినగానే నష్టం మోహ అన్నాడు పరీక్షణ మహారాజ్ ఏంటి సుఖబ్రహ్మ చెప్పగానే జ్ఞానం భాగవతం అంతేగాని అక్కడ ఏం చేయడానికి అవకాశం ఉంది మననం అంటే ఏమిటంటే శ్రవణం చేస్తాం చూచారా శ్రవణం చేసినప్పుడే జ్ఞానం కలగాలి శ్రవణంలోనే లావాలి ఒకవేళ రాకపోతే మళ్లీ శ్రవణం చేయాలి అంతే తప్ప మననం లేదు మననం అంటే ఏమిటంటే శ్రవణం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సరే ఇక్కడ మనం విన్నాం అంతకుముందు చాలా వినున్నాం ధ్యానం చేస్తే బీపీ దగ్గరిది అది ఎంత కరెక్టే కాదరడం లే దాన్ని ట్రాన్సెండ్ చేయాలి మనం బికాస్ ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఆ డెంటల్ మెడిటేషన్ ఇట్ డెంటల్ మెడిటేషన్ నో మీనింగ్ ఎట్ ఆల్ అర్థమవుతుందే ఇవన్నీ మనం వినున్నాం గతంలో సహజ మార్గాలు అర్థమవుతుందే ట్రాన్సెండెంటల్ మెడిటేషన్స్ ఇవన్నీ వినున్నాం మనం బ్రహ్మకుమారి సమాజాలు ఇవన్నీ వినున్నా వాటిని స్పృశించాల్సిన అవసరం ఉంది ఎందుకని అశాస్త్రీయమైనటువంటి విషయాలు గనక వాటి మార్గంలో వెళితే దారి తప్పిపోయేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి గతంలో వినున్నాం కాదు ఇప్పుడు విన్నంత వరకు ప్రాబ్లం ఉండదు ఎందుకని వక్త పవర్ఫుల్ అతి తమాష బోధించేది శంకర ఇంకా అక్కడ శంకర కదలడానికి అవకాశం లేదు వెళతాం చూసారా మళ్లీ మన జోలి మనకు తగలుకుంటుంది గతంలో విన్నవన్నీ అతి తమాష గతంలో విన్నవి గతంలో చదివినవి అవి ఇవి ఉంటాయి అవన్నీ వచ్చి ఈయన ప్రజ్ఞానం బ్రహ్మన్నాడే అజ్ఞానం ఎవరు అప్పుడు రెఫర్ చేసుకోవడం మన్నం ఏదైతే శ్రవణం చేశావో నీకు సందేహం వస్తే సందేహ నివారణార్థం మననం ఇది క్లియర్ శాస్త్రం సందేహ నివారణార్థం అంతేగాని శ్రవణం చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కాదు స్థిరపరచుకోవడానికి కాదు శ్రవణ సమయంలోనే స్థిరపడాలి ప్లీజ్ బాగా అర్థం చేసుకోండి శ్రవణంలో గనక స్థిరపడకపోతే మళ్లీ శ్రవణం చేయాలి అంతేగాని మననం అంటే శ్రవణంలో అర్థం కానిది మాత్రం మనవంలో అర్థం కాదు మననములు సందేహాలు వస్తాయి సందేహ నివృత్తి జరుగుతుంది శ్రవణాత్ తర్థం మననాథ్ ధ్యానాత్ ఇంకా స్వరూపంలో ఉండిపోవడమే ఇప్పుడు సంకీర్తనా సంకీర్తనా ఇది ఇప్పుడు దక్షిణామూర్తి వస్తాన్ని ఏం సంకీర్తన చేయాలి దక్షిణమూర్తే దక్షిణమూర్తే దక్షిణామూర్తే దక్షిణమూర్తే దక్షిణామూర్తే దక్షిణ దక్షిణ దగ్గర ఆగిపోదు గురుదక్షి అర్థమవుతుంది ఇది కాదు సంకీర్తన సంకీర్తనా చక్కగా బోధించడం ఫైనల్ స్టేజ్ సంకీర్తన ఆచరణ సంకీర్తన నీవు అన్ని స్వరూపాన్ని చూసుకోవడం అర్థంలో చూసుకున్నట్టుగా ఎవరికైతే అవసరమో సా తరతీ లోకాం స్థార అయితే అయ్యా నాగన్ని మార్గం చూపెట్టు ఖమాన్ ప్లీజ్ సంకీర్తీర్తన సంయుక్ కీర్తన కూర్చొచ్చే నాకు ఏ ఆనందం కలిగిందో అది నీకు కలిగింది నేను అతృప్తిగా ఉన్నాను నువ్వల్ అతృప్తిగా ఉంటావు చోబు ఎందుకని ఈ జ్ఞానం మనకు శాస్త్రం వచ్చింది సర్వాత్మ ఇది వల్ల సర్వాత్మత్వ మహాభూతి సహితం సత్వరత్వం స్వత నీవే పరమాత్మ స్వర్పం అయిపోతావు సర్వాత్మత్వం ఉండదు సర్వం విదితం అతిదితం నీకు తెలింది సర్వం ఏదైతే ఉందో అదంతా నీ స్వరూపమే ఇదే ఈ సమగ్ర అదంతా ఓకే నివు పరమాత్మ స్వరూపంగా అయిపోతుంది స్వతహ లాస్ట్ లైన్ ప్రాబ్లం సిద్ధ్యేతం సర్వాత్మత్వం ఎప్పుడైతే వచ్చిందో ఇంకేమన్నా ఉందా రెండోది పొందదా అని చెప్పండి దాని పేరు చూడండి సర్వాత్మత్వం అంతే అస్థి భాతి సదాత్మకం చిదాత్మకం ఓకే ఏమన్నా ఉందే పొందడానికి ఏమి లేదు సర్వాత్మత్వం వచ్చేసిన తర్వాత ఈశ్వరత్వం వచ్చేస్తుంది ఇప్పుడు తత్ పునః అష్టదా సిద్ధేత్ మళ్లీ ఇక్కడ ఏమిటంటే అష్ట అష్ట అణిమాది అష్ట సిద్ధులు వల్లే డేంజరస్ పాయింట్ ఒక్కసారి జ్ఞానంలో నుంచి యోగంలోకి పరుగులెత్తడం అనూఖ్యమైన విషయం అష్టదా పరిణతం ఐశ్వర్యం అవ్యాహం అవ్యాహతం ఐశ్వర్యం అది చూడండి పతాలు అవ్యాహతం అంటే ఏదైతే నశించదో క్షయం కాదో అవ్యాహతం ఐశ్వర్యం ఎటువంటి ఐశ్వర్యం ఈ ప్రపంచంలో మనకి ఏ సంపదలున్నా కూడా అవి ఉన్నవి ఊడిపోతూ ఉన్నాయి కానీ ఏదైతే చందరదో కదరదో క్షరం కాదో అక్షయం అక్షయ సంపద అవ్యాహతం ఐశ్వర్యం అన్నప్పుడు మళ్ళీ అష్టద ఏంటి కాబట్టి అణిమ గరిమ లగిమ ఇవి యోగం అంటే ఉన్నట్టుండి ఇక్కడే ఉండి అమెరికాలో కనపడినా సెయింట్ విత్ టూ బాడీస్ లెట్ హిమ్ హ్యావ్ హండ్రెడ్ బాడీస్ హూ వాంట్స్ వన్ బాడీతో చేస్తా ఉంటాయి మనం ద సెయింట్ విత్ థౌజండ్ బాడీస్ లెట్ హిమ్ ఒకటి కనుక ఉంటాయి ఒక దేహం ఉంటే దీనికి గాలి బీచలేకస్తున్నాం వెయ్యి దేహాలుంటే వెయ్యి గాలి ఒక దేహం ఉంటే దీనికి తిండి పెట్టాలా ఫోర్ ఇడ్లీస్ వెయ్యి ఉంటే ఫోర్ ఇడ్లీస్ చాలా పెద్ద ప్రాబ్లం సార్ ఇది దీనికి తలనొప్పి వస్తే అమృతాంజనం అప్పుడు మనం హండ్రెడ్ థౌజండ్ కొనాలే అమృతాంజనం డబ్బాలు థౌజండ్ కొనాలే ఎవడికి కావాలి ఉన్నది ఒకటే నేను తెరుస్తా ఉంటే ఆయన రెండు శరీరాలతో కనపడతాడు అందుకని ఆయన గొప్పవాడు ఇదంత పిల్ల చెస్ట్ బాహ ప్రపదం తిన శంకరాద్వైతంలో తొంగి చూచిన వాడికి వీటి మీద అందుకని ఇది అపరుక్షానుభూతిలో చాలా చక్కగా శంకరాచార్యస్వామి ఈ విశుద్ధులంతా ఏంటంటే కాకిరెట్టే అన్నాడు కాకిరెట్టతో బోల్చాడు ఇంకంతకన్నా ఆయనకేం దొరకలే ఈ ప్రపంచాన్ని ఇంకా అంత అలాంటిదే అర్థం కాబట్టి ఇక్కడ ఉండ నేను ఇక్కడే ఉండి కావాలంటే అక్కడ కనపడగలం మనం తెలుసుకున్నది ఏంటి అక్కడ ఇక్కడ లేదు ఉండేది అంత నువ్వు రా ఎక్కడికి వస్తావు నా విషయం తెలియదేమో నీకు నేను ఇక్కడే ఉంటాను నీ హైదరాబాద్ ఆశ్రమంలో కనపడతాను నీకు తెలియదేమో నా విషయం నేను హైదరాబాద్ లో ఇక్కడే కాదు సికింద్రాబాద్ లో ఉన్నాను గుజరాత్ లో ఉన్నాను అన్ని చోట్ల ఉన్నాను తెలియదేమో బార్డర్ లో కూడా ఉన్నాను జ్ఞాని లక్ష్మి ఎందుకో తెలుసా ఉన్నది నేనేనయ్యా బాబు నా కలలో నేను కాని వస్తువేంటి స్వస్వామి సంబంధత కార్యకారణతయా పృథక్తయా పశ్చతి ఇదం జగత్ అహమేవ సత్యం నేనే ఉన్నాను ఇంకేంటిది అష్టదా నేననుకుంటున్నది ఏంటంటే కొద్ది అన్నాడు ఆ మాట కూడా కొద్దిగా ఒక్కచోట మనసోల్లాసంలో వ్యాఖ్యానంలో ఎందుకంటే ఎప్పుడైతే అంత వచ్చేసిందో ఇదొక అర్థం సముద్రంలో అన్ని నదులున్నాయి ఏనుగు పాదం అన్ని పాదాలు ఉన్నాయి కాబట్టి సర్వాత్మత్వం ఎప్పుడైతే వచ్చేసిందో అష్ట ఈ అష్టసిద్ధులు కూడా ఉన్నాయి సర్వాత్మత్వం వచ్చిన తర్వాత అష్టసిద్ధులనేది చీప్ చాలా చీప్ అంటే ఒక రాష్ట్రపతిగా పనిచేసిన వాడు పంచాయతీ బోర్డు మెంబర్గా నిలబడ్డట్టు ఇంతకన్నా నేను పోస్ట్లేను దాన్ని ఓకే రెండోది ఇంకొకటి కూడా తమాషంది పాకస్య పాకస్య అంటే వంట చేసేటప్పుడు వంట చేస్తూ ఉన్నాడు అనుకోండి వాడికి ఒక తమాష జరుగుతుంది అంటాడు ఏంది చల్లిపోతుంది అంటాడు ఇది మానసల్లాసం వంట చేస్తూ ఉన్నాడు అనుకోండి ఒకడు వాడి యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటంటే వంట చేసుకుని తినడమే కని అక్కడ కూర్చొని ఉంటాడు గనక ఏది పొయ్యి దగ్గర వంట తయారవుతూ ఉంటది వంట ఏమో తయారవుతూ ఉంటది అది ముఖ్య ప్రయోజనం అముఖ్య ప్రయోజనం ఏంటంటే చలిగా ఉందనుకోండి శీతాకాలం అయితే వాటి చలి కూడా తగ్గుద్ది అంటాడు కాబట్టి అష్ట సిద్ధులు ఏవైతే ఉన్నాయో అవి కూడా లభ్యం అవుతాయనే దానికి ఉదాహరణ అట్లాగే ఎవడన్నా పూలు తీసుకొని పోతున్నాడు అనుకోండి పుష్పం ఆనయత గంధ వినే అనుభూయతే ఎవరికి పుష్పం ఆనయత ఎవడైనా పూలు తీసుకుని పోతా ఉన్నాడు అనుకోండి పూలు కోసుకొని బుట్టలో వేసుకుని పోతా ఉంటాడు పుష్పం ఆనయత ఎప్పుడైతే పూలు తీసుకుని పోతా ఉంటాడో అనేచ్చా ఇచ్చాం వినా వినే ఇచ్చాం వినా అంటే వాడి కోరిక లేకుండానే వాడి ఇష్టపడకుండా వాడు ప్రయత్నం లేకుండా అప్రయత్నం గాని బుట్టలో పూలేసుకునే వాడు ఎప్పుడైతే పోతున్నాడో వినేశాం గంధ అనుభూయతే కాబట్టి పూలలో వచ్చేటువంటి వాసన ఆటోమేటిక్ గా వాడి పరిచయం పట్టకుండా ఉంటే డెఫినెట్ గా వాడి ముక్కుకే అందుతుంది కాబట్టి వాడు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు పూలు ఎత్తుకుని పోతూ ఉంటే ఆ పుష్ప సుగంధం ఏదైతే ఉందో అది వాడికి ఎట్లాగైతే అందుతూ ఉందో అట్లాగే సర్వాత్మత్వం ఎప్పుడైతే లభ్యమవుతుందో అనిమాదర్శ సిద్ధులు కూడాను లభ్యమవుతాయి ఏది మీనింగ్ లేదు ఉంటే ఉండండి నేను అనుకుంటున్నా ఆ పిల్లవాడికి ఒరే నువ్వు ఇచ్చదు నీకు రూపాయిస్తాం అది ఇది అట్లా మనకి మనకు కొన్ని ఉంటాయి కొన్ని మనసులో ఉంటాయి కొన్ని కొన్ని పుస్తకాలు చదివి యోగి పుస్తకాలు ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు ఆ యోగి జీవితం ఈ యోగి జీవితం జరిగి ఆ లోకం ఎట్లుంటదేమో ఈ లోకం అట్లాంటుదేమో స్వామీజీ చెప్పిన దక్షిణామూర్తి స్తోత్రంలో ఎంత తిరిగినా భూమి సూడుచూడు తిరిగినట్టుగా ఈయన ఎంతసేపు ఉన్నదొక్కటే ఉన్నదొక్కటే ఉన్నదొక్కటే ఉన్నదొకట మనం ప్రాణం తోడేశాడు కాదు ఎట్లా ఉంటుంది ఇది ఎట్లుంటది అది ఎట్లా ఉంటది అమెరికా ఎట్లాంటది ఆస్ట్రేలియా ఎట్లుంటది ఇట్లాంటి వాడి కుండలే కొద్దిగా ఇది తమాషాగా ఉంటుంది ఎందుకంటే ఓహో ఇది కనుక పొందితే ఏది సర్వాత్మత్వం పొందితే అయింది అంటే ఈయన మళ్లీ ఇంకోసారి వినాలి దక్షిణామూర్తి స్తోత్రం అయి అవసరం లేదని తెలిసినంత వరకు దక్షిణామూర్తి స్తోత్రం వింటూనే ఉండాలి ఎందుకని ఆత్మ సత్యం తదన్యత సర్వం మిథ్యేతి ఉన్నది సత్యం దానికన్నా అన్యంగా ఏదైతే ఉందో ఇది మిథ్యా ఇటువంటి సర్వాత్మత్వ స్థితిని దక్షిణామూర్తి స్తోత్రం మనకు అందిస్తూ ఈ దక్షిణామూర్తి స్తోత్రానికి మీరు రాకముందు అంటే ఏడవ తారీఖు వరకు ఎనిమిది మనం ప్రారంభం చేసామండి తొమ్మిది ఎనిమిదో తారీఖు వరకు ఏమిటి అని అంటే నేను పోతున్నానండి అక్కడికి గ్రౌండ్ పోతున్నాను ఎందుకని ఎండలో కూర్చొని బాధపడి రావడానికి పోతున్నాను అక్కడికి ఓకే దేనికి పోతున్నావా ఆ స్వామిజీ దర్శనము స్తోత్రం చెప్తాడట అందుకని పోతున్నాను ఉదయాన్నే లేచి అలవాటు లేకున్నా ఓకే మరి ఏం చెప్తాడట ఆయన ్రహ్మముని గురించి చెప్తాడు బ్రహ్మముని గురించి భగవంతుని గురించి చెప్తాడు అంటే బ్రహ్మ ఉన్నట్లేనా లేదా ఎనిమిదో తారీఖు తొమ్మిది ఉదయం నుంచి బ్రహ్మముని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చావు కాబట్టి తమరి పేరు బ్రహ్మవిత్ బ్రహ్మని తెలుసుకోవాలని వచ్చినటువంటి వాడు నోవర్ ఆఫ్ బ్రహ్మన్ ఇప్పుడేంటి ఈ ఎనిమిది రోజుల్లో జరిగిన తమాషా స్వామి ఇప్పుడు ఎక్కడ ఏమి మళ్లీ బ్రహ్మముని తెలుసుకోలే బ్రహ్మ తెలిసింది ఏమని తెలిసింది ఉన్నది బ్రహ్మం ఒక్కటేనని రెండవది లేదని మరి నువ్వెవరు ఉన్నది ఒక్కటేనైనప్పుడు నేను కూడా ఆ సంఖలో నేక్కున్నాను ఓకే ఓకే బ్రహ్మవిత్ బ్రహ్మ యవతి బ్రహ్మవిత్ ఆపునవతి పరం బృహదారని ఉపనిషత్ బ్రహ్మవిత్ బ్రహ్మముని తెలుసుకోవాలని వస్తాడో వాడు బ్రహ్మమునే పొందుతున్నాడు ఆప్నోతి పరం ప్రాప్నోతి పరం ఆప్నోతి పరం ప్రాప్నోతి బ్రహ్మవిత్ బ్రహ్మైవో భవతి బ్రహ్మవిత్ ఎవడైతే భగవంతుని తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాడో వాడు బ్రహ్మమును తెలుసుకున్నాడు ఎట్లా బ్రహ్మైవో భవతి బ్రహ్మమును తెలుసుకోవాలని వచ్చిన వాడు బ్రహ్మం అయిపోతూ ఉన్నాడు అంటే ఎనిమిదో తారీఖు ఎవరైనా అబ్రహ్మ అప్పుడు కూడా బ్రహ్మమే ఇది ఒక్కడేసి పోతున్నాను అప్పుడు కూడా బ్రహ్మమే ఇప్పుడు బ్రహ్మమే కుండకి జ్ఞానం కలగక మట్టే కలిగిన తర్వాత మట్టి ఇప్పుడు గందరగోళం ఎగర్తుంది అది అది వచ్చిన బాధ నగకి జ్ఞానం కలగక బంగారే జ్ఞానం కలిగిన తర్వాత బంగారే జ్ఞానం కలగక చాలా పోటీ మనస్తత్వం ఉంది దాని దగ్గర ఈర్షద్వేషాలున్నాయి నక్లేస్ ఇక్కడి నుంచి గొడవ పెట్టేస్తుంది ఎందుకని మధ్య మధ్యలో ఏళ్ళిట్లు ఇట్లా వస్తుంది ఏమండి మీరు రాలేదా మీరు వినలేదా అని నేను అంటుంటే ఈ నెక్లెస్ ఏమంటుందంటే నేను మెడలో ఉన్నాను నేను ఎంత గొప్పదాన్ని అనుకున్నావు కంఠాభూషణం కంఠాభరణం నేను కంఠంలో ఉన్నాను ఆఫ్టర్ ఆల్ నువ్వు ఉన్నావు ప్రతిసారి నువ్వు వస్తున్నావే ముందుకి అంటే ఎందుకంటే రింగ్ వెంకటేశ్వరుడు తీసుకున్నంత వరకు ఉంటుంది కాబట్టి రింగ్ మధ్య మధ్యలో వస్తుంది కాబట్టి దీనికి దాని మీద ఆఫ్టర్ ఆల్ ఇంత అది ఎంతది 7 ఏడు గ్రాములది నేనెంత ఇది చూడండి ఇద్దలు నేను అది ఏంటి గ్రాములు చే నాన్ అది ముందుకు వస్తా అది ముందుకు ఇప్పుడు దీనికి నాలెడ్జ్ వచ్చిన తర్వాత అది అక్కడే ఉంటది ఇది ఇక్కడే ఉంటది దాన్ని చూసి నవ్వుకుంటది ఎందుకంటే అది కూడా నేనే స్వర్ణమేవా స్వర్ణాత్ స్వర్ణం అది బంగారే నేను బంగారే అర్థం కాకముందు ఆయన మీద ఈయనకి ద్వేషం ఈయన మీద ఆయనకి ద్వేషం సత్యం అర్థమైంది కనుక రెండు ఒకటే అప్పుడు అదే ఇప్పుడు అదే జ్ఞానం కలగక ముందు అది బంగారే జ్ఞానం కలిగిన తర్వాత బంగారే అంతకు ముందు జ్ఞానం లేదు గనక నేను నగ అనే నామరూపాలతో ఉండింది బాధలన్నీ దానివే కానీ దానికి జ్ఞానం లేదు అది అర్థం చేసుకోండి కుండ ముందు కూడా మట్టి ఏ కుండ నువ్వు కుండవే అంటే కుండ కాదు నువ్వు మట్టి అని మనం చెప్పిన తర్వాత అదిలా మృతి మృతిగా నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే సత్యం అప్పుడు దానికి జ్ఞానం వచ్చింది ఇప్పుడు ఇంతకు ముందు మనం ఎత్తుకుంటే కొండ గడగడ గడగడ ఎందుకంటే పడిపోతానేమో పగిరిపోతానేమో ఇప్పుడు దానికి ఏమి లేదు పగిరిపోయినా కూడా నేను నేనే ఎందుకని పగలకుండా ఉన్నా నేను మట్టే పగిరిపోయినా నేను మట్టే దేహం ఉన్నా నేను ఆత్మే దేహం పోయినా నేను ఆత్మే నాట్ డిఫరెన్స్ ఎందుకని ఉన్నదే అది అదొక్కటే కాబట్టి నువ్వు ఇప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మయువ భవతి అంటే నేను ఇది చాలా మంది అందుకే చెప్తున్నా జ్ఞానం బ్రహ్మ నేను ఇప్పుడు జీవుణ్ణి నేను బ్రహ్మనైపోతాను లేదు సార్ తమరే బ్రహ్మ అయ్యే ఉన్నారు దానికి సంబంధించిన జ్ఞానం లేదు బ్రహ్మ కానివాడు ఎప్పుడు బ్రహ్మ కాలేడు ఇది ఒకటి అర్థం చేసుకోండి అబ్రహ్మ అయిన ప్రశ్నే లేదు బ్రహ్మ పరిపూర్ణం ఆ పరిపూర్ణం ఎప్పుడు పరిపూర్ణం కాదు ఓకే నీవు పరిపూర్ణంగానే ఉన్నావు నువ్వు ఏమి కావాల్సిన అవసరం లేదు అది అయి ఉన్నావని తెలిస్తే చాలు ఇది జ్ఞానం జ్ఞానాత్ మోక్ష జ్ఞానం వల్లనే మోక్షం ఎందుకని బంధం కల్పించుకున్నదే గనక బంధాన్ని తొలగించాలి ఇది మోక్షం బంధం పోవడమే మోక్షం సత్యం తెలియకపోతే అజ్ఞానం బంధం తెలిసిన జ్ఞానం వస్తుంది అజ్ఞానం పోతుంది నీకు నువ్వుగా మిగిలిపోతూ ఉన్నావు పూర్ణమదూర్ణమిద పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణశమాయ పూర్ణమేవాశిష్యం శాన్ని శాంతి శాందే